లేసు ప్రభా నన్ను ఏ గు మమ్మల్ని సజీవులు ఎక్కడ ఉంచిన ఎందుకు వందనా లేదు ప్రభా ఇగో తండ్రి చిన్న ముందు ఇక్కడ కూడి ఉన్న ప్రభా ఇదిగో తండ్రి ఇక్కడ ఆరాధించిన ఎందుకై వందనా లేదు ప్రభా ఇదిగో తండ్రి చేసు ప్రభా ఎక్కడిద్దరు ముక్కు ఉంటారు అక్కడ మీరు ఉంటా ఉన్న ప్రభా ఇదిగో తండ్రి మా మధ్యలో సంచరిస్తున్న దేవానికి వేలాది కోట్లాది స్థితులు స్తోత్రాలు లేసు ఇదిగో తండ్రి చేసు ప్రభ పాటల ద్వారా నామను మైపర్చుకోని మాట్లాడిన ప్రభా ఇగో తండ్రి విజ్ఞాపన ఇదిగో తండ్రి ప్రార్థించిన ప్రార్థించిన ప్రతి ఒక్కదాన్ని సమాధానం పొందుకోవాలి లేదు ఇదిగో తండ్రి ప్రతి ఇదిగో తండ్రి రావాల్సిన ప్రతి ఒక్కరు నడిపించండి యేసు ప్రభావ ఇదిగో తండ్రి ఆది నుండి అంతవరకు మీరే తోడుండి ప్రభావ మంచిగా జరుగుతు సహాయం చేసామని ఏసుకృష్ణ పెట్టాడు విన్నా పీతండి ఆమె గుడారము సామేపించదయ్యా అపాయమి మీరు రానే రాదయ్యా ఏతగులోని గుడారము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 ఉన్నాంత మైనా దేవుని నీవు నివాసముగ గుణీ ఆశ్చర్య మైన దేవుని నీవు ఆదాయ పరచితీవీ ఉన్నాంత దేవుని నీవు నివాసముగ గుణీ దేవుని నీవు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 గొర్రె పిల్ల రక్తముతో సతను జయించి తిమీ ఆత్మతోను వాక్యాతో అను దినము జయించేదము గొర్రె పిల్ల రక్తముతో సతను జయించి తిమీ ఆత్మతోను వాక్యాతో అను దినము జయించేదము ఏ a me pinch daya apay me miyura neradu rane rada ya la la la la la la la la la la la కొరకై మన ప్రాయసములు వృద్ధము కాని కావూ కదల కుడా స్థిరముగా ప్రయాస పడదాము దేవుని కొరకై మన ప్రాయసములు వర్దాము కానీ కాదలాకుండా స్థిరముగా ప్రయాస పడదాము ఏ తెగులోంటి గుడారము సామే పింఛదయ్యా అపాయమే మీ రానే రాదు రానే రాధయ్యా మన యొక్క నివాసము పరలోకమందున్నది రానయ్యున్న రక్షకుని ఎదుర్కొని కనిపెట్టెదం మన యొక్క నివాసము పరలోక మందున్నది రానయ్యున్న రక్షకుని ఎదుర్కొని కనిపెట్టెదం ఏ తెగులోని గుడారము సామేపించదయా అపాయమే మీరు రనేరదు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 అందరికీ ప్రేజ్ లాట్ మన ప్రభు అనేసి యొక్క నామంలో మీ అందరికీ నా వందనాలు ప్రార్థన చేసుకొని ప్రార్థన అనంతరం మనం వాక్యలకు వెళ్దాము మహాపరిషుద్రమైన దేవ ఏసండి నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఏ గత లేదు ప్రభా పాపిన ఉండగా ప్రభా నన్ను వెతికి రక్షించి ప్రభాను విచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు వందన లేసు ప్రభా ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని ప్రభా నీ యొక్క మాటలను పంచుకొని కృప్పణించినందుకు వందన లే సు ఇదిగో తండ్రి ఏసో ప్రభా ఎంతో మందిని నరక్కుండా ఉన్నారు ప్రభా కానీ ప్రభా ఇదిగో తండ్రి వెతికి రక్షించి ప్రభా నీ రక్షణించినందుకు వందనాలు ప్రభా ఇదిగో తండ్రి ఏసో ప్రభా నీ వాక్యాన్ని విత్తుతుండగా ప్రభా దాన్ని నీరు కట్టి ఫలింపజేయండి సుప్రభ ఏసో ప్రభా నా ఆలోచన తలంపులు తీసిపాలండి ప్రభా మీ ఆలోచన మీ తలంపులతో నింపండి సుప్రభ మీరేం మీ యొక్క బూరుగా నా నోటిని వాడుకోండి ప్రభా ఇదిగో తండ్రి నా సమస్త ప్రవర్తన అంతటి నేను మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నానునే సుప్రభ అలాగే తండే సుప్రభా ఉదయం నుండి ఎన్నో పనులతోటి అలసిపోయి ఉంటారు ప్రభావ వాళ్ళందరినీ స్వీకరిస్తూ నామంలో ప్రభా రిటారేషన్ దయచేయండి సుప్రభ వాళ్ళు ఉన్న అలసటి తీసి పారని ప్రభావ వెనుకల దయచేయండి ప్రభావ మీ యొక్క ఆత్మకార్యం ఇక్కడ నీ కుర్పునే కోరుకుంటూ చిన్న ప్రార్థన అంగీకరించి దాని సమాధానం అంగీకరించమని నజరనే స్వీకరిస్తున్న ఆ పట్టి అడిగేట్టున్నాం ప్రీతండి ఆమె అందరికీ ప్రైజ్ లా నేను ఈరోజు ఏం చెప్దాము అని చెప్పాను నేను అనుకుంటే పోయినసారి దేవుడు ఏం చెప్పిందంటే సువార్త గురించి చెప్పు ఎందుకంటే నా వరకు నాకు తెలిసినంత వరకు సువార్తె ఎందుకంటే నాకు బయలుపరచబడినంత వరకు సువార్త నేను తెలుసుకున్నంత వరకు నేను విన్నంత వరకు నా పరిచయ సువార్త వరకు ఆగిపోయింది ఎందుకంటే అంతకుమించి నాకు ఏం తెలి ఏమి దేవుడు బయలుపరచలేదు ఇంకా ఏమీ తెలియదు ఇంకా సువార్త ఎలా చెప్పాలి మనకి దేవుడు ఏం బాధ్యత ఇచ్చిండు అని చెప్పిన అంశం గురించి పోయినసారి దేవుడు పంచుకునే కృపణ ఇచ్చిండు ఈసారి దేవుడు ఈ ప్రభు ఏం చెప్పాలన్నప్పుడు ఉపమానం చూపించిండు ఈ రోజు నేను ఉపమానం గురించి చెప్పబోతున్నాను మనకి తెలుసు దేవుడు ఆయన కొన్ని విషయాలు మర్మాలను ఎలాగా చెప్తారంటే ఉపమాన రీతిగా చెప్తా ఉంటాడు మనం మన నా తెలిసి మీరు అందరు చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఉప్పు ఉప్పు సండే స్కూల్లో వినుంటారు ఒక స్టోరీస్ గా చెప్పు ఉంటారు నాకంటే నాకు చిన్నతనంలో దేవుడు తెలియదు కాబట్టి నాకు తెలియదు కానీ ఇంకా ఆ ఉప్పమానం ఉపమానలుగా వింటా వచ్చినాను కానీ ఇక్కడ ఉన్న దాదాపు అందరికీ చిన్నప్పటి నుంచి ప్రభు తెలుసు పరిచయం ఉంది కాబట్టి మీకు సండే స్కూల్ నుండి అందరికీ చెప్పు టీచర్స్ చెప్తా వచ్చు కాబట్టి ఆ స్టోరీలు మీకు తెలుసు ఉంటాయి స్టోరీలు అనడానికి లేదు ఉపమానం అంటే అదొక మర్మం అని చెప్పిన బైబుల్లో లిఖింపబడి ఉంది ఆ మర్మాలు ఆ మర్మాల కల ఎంత లోతుంది అనేదే ఈరోజు ఒక ఉపమానం తీసుకొని దాని గురించి ధ్యానిద్దాం అనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నాను దేవుడు నాకు చెప్పినంతవరకు నేను విని నేర్చుకున్నంతవరకి ఉపమానాలు అసలు ఉపమానం ఎందుకు అని చెప్పనంటే మనం చూసినట్లయితే ఉపమానం అని ఎందుకు అంటారు అని చెప్పనంటే ఒక విషయాన్ని ఒక అంశాన్ని తెలిసిన సంఘ తెలిసిన విష తెలిసిన విషయాన్ని మనకు చెప్తానే దాంట్లో తెలియని తెలియని ఉంటే అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఉపమానం అంటారు ఉదాహరణ మనం చూసినట్టయితే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఫ్లైట్ లో నేను ఫ్లై ఎక్కడ ఇప్పుడు ఫారిన్ నుండి వచ్చింది అనుకోండి ఎలా వచ్చినావు అని అడుగుతాం ఎలా అంటారు ఫ్లైట్ లో వచ్చినామో అని అంటారు ఫ్లైట్ అవును ఎలా ఉంటది దాంట్లో ఎలా నడుపుతారు ఎలా వస్తారని చెప్పని మనం అడుగుతాం వాళ్ళు ఉదాహరణకు ఏం చెప్తారు ఫ్లైట్ అనేది ఒక పక్షిలాగా ఉంటది దానికి అట్ట వింగ్స్ ఉంటాయో దానికి ఎలా రెక్కలు ఉంటాయో ఫ్లైట్ గాని రెక్కలు ఉంటాయి అది ఎగురుతుంది పక్షిలాగే అని చెప్పని మనం ఒక అంటే పోల్చి చెప్తా ఉంటాం ఇలా పోల్చి ఉన్నదాన్నే ఒక మర్మంగా చెప్పడాన్ని ఉపమానం అని చెప్పని అనం మనం చూస్తూ ఉంటాం దేవుడు వై ఎన్నో ఉపమానాలు చెప్పాడు బహుశా ఆయన చెప్పిన ఉపమానాలు ముప్పై నుండి ఎన్నో ఉంటాయి అనుకుంటున్నాను ఒక తప్పని క్షమించండి ముప్పై ఐదు ఉప ఉపమానాలు అయితే ఆ ఉపమానాలు మనం చూసినట్టయితే అంజురు చెట్టు ఒక యజమాను పనికి పిలిచిండి అని చేపలు ఇలా ఎన్నో ఉపమానాలు చూస్తూ ఉంటాం ఈ ఉపమానాలు ఎందుకు చెప్పిండు అంటే వాటి వెనకాల రహస్యాలు ఉన్నాయని మనం చూస్తాం ఎక్కడ ఉంటుందంటే అవచనం మత్తవార్త మత్త సువార్త పదమూడో అధ్యాయం పదో పదోవచనం తర్వాత తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయన అడగా ఆయన వారితో ఎట్లా అన్ను పరలోక రాజ్యం మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్న వారికి అనుగ్రహంపబడలేదు పరలోకము రాజ్యం పరలోక రాజ్యము మర్మాలతో కూడి ఉందని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు అక్కడ ఎవరు శిష్యులు వచ్చి అడుగుతున్నారు ఏమని పదోవచనంలో నువ్వు ఆ తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుచున్నావు అని అడగ ఆయన వారు అడుగుతారు ఇక్కడ మనం సంభాషణ చూసినట్టయితే శిష్యులకి యేసు ప్రభు వారికి సంభాషణ జరుగుతుంది ఏమని నువ్వేదైనా చెప్పితే డైరెక్ట్ గా ఎందుకు చెప్పవు ఉపమాన రీతిగా చెప్తావు అంటే అదొక మర్మంగా చెప్తా అంటే దాచబడింది దాచబడిన ఒక అంశం లాగా ఒక సీక్రెట్ లాగా అంటే దాంట్లో సీక్రెట్ ఉంది గ్రహించిన సీక్రెట్ ఉంది గ్రహించిన వాళ్ళకి అదొక కథ ఒక ఉపమానం అంట ఒక కథలాగా అనిపిస్తుంది వీళ్ళు గ్రహించి ఎందుకు ఉపమాన రీతిగా చెప్తున్నావు అని చెప్పని అడుగుతు పర్ ఆ పదకొండు అయితే ఆ డైరెక్ట్ గా ఎందుకు చెప్పట్లేదు అని చెప్పినప్పుడు యేసు ప్రభు పరలోక రాజ్యం మనమూలు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉంది కానీ వారికి అనుగ్రహంపబడలేదు అంటుంది ఈ వసన చోట్ల అక్కడ ఉపమానం వెనకాల సీక్రెట్స్ ఉన్నాయి అని మనం గమనించగలుగుతాం అలాగే అక్కడ రెండు రకాల మనుషులకి ప్రభువు ఆయన బోధిస్తున్నాడు ఒకటి శిష్యులకు శిష్యులు అక్కడే ఆయనతో పాటు సేవ చేస్తున్నారు అలాగే వేస్తూ ప్రభుని చూడడానికి వచ్చిన వాళ్ళు ఆయన మాటలు వినడానికి వచ్చిన ఎంతో మంది ఉంటారు అంటే దేవుణ్ణి నాన్ బిలీవర్స్ అంటే దేవుణ్ణి ఎరగని ఆయన దగ్గరికి వస్తున్నారు ఇద్దరికి చెప్పాలి అందుకే వాళ్ళకి అది ఒక కథలాగా ఉంటుంది కానీ వీళ్ళ దాంట్లో మర్మాలు ఆయన దాచిపెట్టున్నాడు ఇద్దరిని చూసి చెప్తా ఉంటాడు ఒక ఒక విషయాన్ని రెండు డైమెన్షన్ లో అది ఎంత గొప్ప విషయం కదా దేవుడు అంతా అసలు ఎంత జ్ఞాని అటు వాళ్ళకి వచ్చిన నాన్ బిలీవర్స్ కి అలాగే పక్కన ఉన్న ఆయన శిష్యులకి ఇద్దరికి చెప్తున్నాడు ఒకరికేమో అదొక సీక్రెట్ లాగా ఉంది ఎందుకు గొప్పమాన రీతి చెప్తున్నాం అని ఒకరికేమో అదొక సువార్త అదొక కథ లాగా ఉంటుంది చూసినట్లయితే బైబుల్లో పాత నిబంధనలు అయితే కొన్ని ప్రవచనాలు చూస్తాం మనం బైబుల్లో చూసినట్టు డైరెక్ట్ గానే మాట్లాడుతూ ఉంటాడు ఏంటి కొన్ని ఉంటాయి మోయ నాశనం అగును అలాగే బొబ్బులలో మునిగిపోతుందని అలాగే నెబుద్ది నేతలు వస్తున్నాని చెప్తా ఉంటాడు ఇట్లాగా డైరెక్ట్ కొన్ని ప్రవచనాలు కానీ కొత్త నిబంధనలు చూస్తే ప్రభు ఏది మాట్లాడినా అది ఒక మర్మం అదొక సీక్రెట్ గా బయలుపరిచ దాచబడి ఉంటది ఈ రోజు ఆ సీక్రెట్ తెలుసుకోవడం మన బాధ్యత తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు వద్దు మేము ఎన్ని ఇంతవరకు పోతామంటే అంతవరకే అది కానీ మనం తెలుసుకోవాలను ఆయన పాదాల దగ్గర కూర్చుంటే మనకు లోతైన మర్మాలు తెలియజేస్తాడు కూర్చొని ఆయన దగ్గర ఏంది ప్రభా ఇదిట్ట మాట్లాడవు చెప్పంటే విత్తనాలు ఉపమానం చెప్తాడు కదా ప్రతి విడమర్చి తర్వాత ఎందుకంటే అదొక సీక్రెట్ నీళ్ళు ఆశ ఉండాలి ఆ ఆశకి ఆయన మాట్లాడతాడు మనం అడిగితే ఆయన ఖచ్చితంగా సమాధానమిస్తాడు మాట్లాడతాడు దాన్ని వివరించి చెప్తాడు ఇక్కడ ఉపమానం చూసినట్టే అన్ని రహస్యంగా ఉంటాయి ఉదాహరణ మనం చూసినట్టే అయితే అంజురుపు చెట్టు చిగురించును అందులో లేత కొమ్మ కలుగును అని అసలుకి మామూలుగా మనం చూసినట్టయితే అంజురుపు చెట్టు దేని సాధుజ్యం దాంట్లో కొమ్మ చిగిరించి దంట అంటే ఇలా ప్రతి ఒక్కదానికి మనము విడమర్చి విడమర్చి చూస్తే ప్రతి ఒక్కదానికి ఒక మరం దేవుడు ఒక సీక్రెట్ అనేది దాచిపెట్టుండు ఈరోజు ఆ మర్మాలు తెలుసుకోవడం మన బాధ్యత ఎందుకంటే బైబిల్లో దేవుడు చెప్తాడు ప్రతి ఒక్కటి ఉపమాన్ రహితంగా ఆయన ఒక ప్రేమ ఆయన ఒక శిక్ష అట్లాగా ఆయన అన్ని ఆయన ఉద్రేకం ఎలాగుంటది అని చెప్పి ప్రతి ఒక్కటి ఉపమాన రహితంగా చెప్తా వస్తాడు అంటే ఎన్నో మర్మాలు నాకు తెలిసి పరలోక రాజ్యం ఎలా ఉందంటే పరలోక రాజ్యం గురించి చెప్పే ప్రతి ఒక్క విషయం మర్మంగా ఉంచుండు అంటే ఈ రోజు పరలోకము గురించి మనం తెలుసుకోవాలంటే దాంట్లో ఎన్నో మర్మాలు ఉన్నాయి ఈ రోజు తవ్వుకున్న వాళ్ళు తవ్వుకున్నంత కదా కొంతమంది పైన పైన తోగుకుంటారు ఇప్పుడు బావి తోగుతాం బావి తోగినప్పుడు కొద్దిగా నీళ్ళు చాలులే అనుకుంటాం మళ్ళీ మనము అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దికుంటాం అట్ట కాకుండా మనం తవ్వుకుంటా తవ్వుకుంటా తవ్వుకుంటా పోతే నీకు నీళ్ళు సమృద్ధిగా ఉండిద్ది అట్ అగే కాకుండా నీకు అన్ని అవసరాలకు ఉంటుంది అలాగే దేవుడు నువ్వు వాక్యం వెతకాలే కానీ త్రవ్వాలే కానీ దేవుడు మాట్లాడడానికి ఎన్నో రకాలు ఎన్నో విధాలుగా మాట్లాడతాడు ఆయన హృదయంలో ఒక్కొక్కరు మనం చూసినట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపమానం ఒక్కొక్క రీతి ఒక్కొక్కరు బోధ ఒక్కొక్కరి విధంగా అంటే దేవుడు ఒక్క వాక్యాన్ని ఎన్నో విధాలుగా మాట్లాడతా ఉంటాడు ఎన్నో విధాలుగా మనం వింటూనే ఉంటాం ఒక వాక్యం తీసుకుంటాం ఒక బ్రదర్ ఒక విధంగా ఒక సిస్టర్ ఒక విధంగా అంటే ఎన్ని రకాలు ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయో దాంట్లో కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజు తవ్వడం అనేది మన తెలుసుకోవాలని ఆసక్తి మనం ఉండాలి ఎందుకంటే తవ్వకపోతే మనకు తెలియదు మర్మాలు తెలియకపోతే మన గుడ్డి అంధకారంలోనే ఉంటాం తెలుసుకోవాలి అందుకే ప్రభు ప్రతి ఒక్కటి ఉపమాత్తిగా చెప్పిండు మత్సవార్త ఈ రోజు ఒక ఉపమానాన్ని పంచుకోవాలనుకుంటున్నాను ఆ మతేశ్వార్త పదమూడవ అధ్యాయం నలభై నాలుగు పరలోక రాజ్యము పొలంలో దాచిపడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుషుడు దాన్ని కొన్ని కనుగొని దాచిపె కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన అమ్మి ఆ పొలమును కొను అని ఇక్కడ పరలోక రాజ్యం పరలోక రాజ్యం అంటే దేవుడు యొక్క రాజ్యం ఎలా ఉంటుందో ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి ఈ ఈ అధ్యాయంతో ఉపమానాలతో నిండుంటది ఎన్ని ఎన్ని అంశాలు ఉంటే వాటిలో మనం వెతికి తీయాలే గాని దేవుడు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజు మనం ఈ ఒక ఈ ఒకదాని గురించి ధ్యానిద్దాము పరలోక రాజ్యం పొలంలో దాచిబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగిన అమ్మి ఆ పొలమును కొను ఈ పర్లోక రాజ్యం అంటే ఏంది మనము అసలుకి పరలోక రాజ్యం అంటే ఏంది అలాగ ఆ పర్లోక రాజ్యం అంటుండు మనం చూసినట్టయితే పర్లోక రాజ్యం అంటే కింద భూమి మీద నివసిస్తున్న పర్లోక రాజ్యం అంటే ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళే వ్యక్తులు లేక పర్లోక పరలోకంలో ఉన్న దేవుని యొక్క అధికారం కింద ప్రవర్తిస్తున్న జనం లేక మనుషులు లేకుండా గుంపు అంటే ఆయన ఒక చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు మనకు ప్రార్థన ప్రభు నేర్పిస్తాడు కదా పరలోకం ఉందన్న మా తండ్రి నీ నామ పరిశుద్ధ పచ్చబడిన గాక నీ రాజ్యము వచ్చిన గాక నీ చిత్తము పరలోకం అందు నెరవేరినట్టు భూమి అంటే ఆయన చిత్తం ఏంది పరలోకంలో అది భూమి అంద పరలోక రాజ్యం అక్కడ పరలోక రాజ్యం ఉండి దాన్ని వాక్యం చెప్తుంది ఆయన చిత్తం ఏంది ఆయన ఆయనకి ఏది ఇష్టము ఆయనకి అట్టాగా ఉండాలి అని చెప్పి అనేది పరలోక రాజ్యం ఆయన ఒక చిత్తాన్ని నెరవర్చడాన్ని పరలోక రాజ్యంగా చూస్తూ ఉంటాం అయితే ఈ వచనం చూసినట్టయితే పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనను పోలి ఉన్నది అంటే ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషం వెళ్ళి తన కలిగినదంతా అమ్మి ఆ పొలములు కొను ఒక మనిషి పొలం పొరలోక రాజ్యం ఎలా ఉందంట పొలంలో దాచబడి దాచబడిన ఒక ధనమున పోలి ఉందంట ఒక ధనమున పోలి ఉందంట ఇప్పుడు ఒక పొలం ఉండింది అది అతంది కాదు కానీ ఆ మనిషి ఆ పొలంలో ఎట్లా దా అంటే అతను ఎంతో రీసెర్చ్ చేస్తుండ అతను ఎంతో తిరుగుతుంటారే కదా ఇప్పుడు నా ఇంట్లో మామూలుగా ఏముంటే మీకు తెలియదు కదా మీరు వస్తా పోతా తిరుగుతా ఉంటే తెలుస్తా ఉంటది ఏముందో అలాగే తనగాని వెతికే పనిలో ఉన్నట్టున్నాడు వచనం చూస్తే మనకు అట్టేగా కనపడుతుంది పొలంలో దాచిపడిన ధనంలో పో మనుషుడు దాన్ని కొనుగొన్నాడు అంటే అతను కనుగొన్నాడు కనుగొని దాచిపెట్టాడంట ఆ కనుగొన్న విషయాన్ని దాచిపెట్టండు ఎందుకు ఇప్పుడు దాంట్లో నిధున్నాను తెలిసింది అనుకోండి అమ్ముతుడా అమ్మడు అతనే ఉంచుకుంటాడు కదా ఆ విషయాన్ని దాచిపెట్టిండు ఎందుకంటే తనకు తెలియకూడదని ఆ పొలం యొక్క అమ్మే అతనికి తెలియకూడదని చెప్పని దాచిపెట్టి అది దొరికిన సంతోషం తేళ్తుండు ఎందుకు అతను సంతోషంగా వెళ్తున్నాడు అతనికి గొప్ప గొప్ప ఒక ధననీధి ట్రెజర్ అదే కదా అనేది ఇంగ్లీష్ లో ఒక గొప్ప ధననీధి దొరికింది ఆ గొప్ప దాన్ని ఇది కనుగొన్నాడు ఎందుకంటే అతను అనుకుని ఉండొచ్చు బహుశా నా లైఫ్ సెటిల్ అయిపోద్ది ఇది నాకు దొరికింది దీంట్లో ఎంతంటి అని చెప్పాను అందుకే కదా అతను తన కలిగి ఉన్నదంతా అమ్ముకోగలుగుతున్నాడంటే తన యొక్క గొప్పతనం చేస్తుంటేనే కదా అతను అమ్ముకోవడానికి ఇష్టపడతాను తను కొన్ని ఎంత కలిగిందంతా అమ్మిండు నా తెలిసి దాని దగ్గర ఎంతో కొంత ఉన్న మనీ ఇప్పుడు తిరుగుతుండే కనుగొన్న అంటే తిరుగుతా ఉంటేనే కదా అతను కనుగొంది అంటే తనను ఎంతో కంత పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు అది సరిపోలేదు తన కలిగినదంతా అమ్మేండు ఇక్కడ చూస్తే వాక్యంలో తన కలిగిందంతా అమ్మిండు అని చెప్పాను వాక్యం ఉంది కలిగినంత అమ్మి ఆ పొలమును కాబట్టి అక్కడ మనం చూసినట్టయితే తన కలిగినంతా తనకు అమ్మేసుకు ఆ కలిగినంత అమ్మేసి దాన్ని కొంటున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి తన కలిగినంతా పోతున్నది ఏమైనా బాధపడ్డు ఎందుకు దీనికంటే గొప్పది దీనికంటే శ్రేష్టమైంది మంచిది వస్తుంది అంతక కదా లేకుంటే తన అమ్మడు కదా శ్రేష్టమైంది మంచిది ఏదో వస్తుందని చెప్పని అతను అంతా అమ్మేసిండు అమ్మేసి అది దాన్ని కొంటుండు ఈరోజు దాచిపడినా అమ్మి మనం చూసినట్టయితే ఇది మనం మర్మంగా చూస్తే మను నేను నేను రెండు రకాలుగా విన్నాను అసలు ఎలా చెప్పిందంటే ఒకటి ఆ మనమే అని ఆ ఇంకొక వివరణ ఆ పొలం ఏసు ప్రభు అని చెప్పాను నేను దేవుని కృపలో దేవుడి చిత్రమైతే రెండు తెలుసుకుందాము అయితే ఫస్ట్ది ఏసు ప్రభు ఎవరంటే ఫస్ట్ ఈ ప్రప ఈ పొలంలో దాచబడిన ధనం ఫస్ట్ మనం రెండు వివ రెండు రెండు విధాలుగా చూస్తాం రెండు వివరణలు ఇస్తా ఉంటారు ఏంటంటే ఒకటేమో ఈ దా ఈ దాచబడిన ధనం మనం అని ఇంకోటేమో ఏసు రెండు వివరణలు చెప్తా చాలా మంది నేను విన్నాను కాబట్టి మనం రెండు ధ్యానించుకోము ఫస్ట్ది ఏంటంటే ఏసు ఆ దాచబడిన ధనం అని ఎందుకంటే తులసీ రాసిన పత్రికలు చూస్తే తులసీలు రెండు మూడులో చూస్తే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలో గుప్తములై ఆయన ఎందే గుప్తములై ఉన్నవి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఇక్కడ చూస్తే ఈ సంపద ఎక్కడ ఉంది పొలంలో ఉంది అలాగే ఈ బుద్ధి జ్ఞానములు ఈ బుద్ధి జ్ఞానములు ఎవరిలో ఉంటాయి ఏసు ప్రభు ఉంటాయి మనం ఇంకొక క్వశ్చన్ చూసినట్టయితే యో యోగ గ్రంథంలో యోగతో యోగ ఈ లోకంలో అన్ని సంపాదించుకుంటారు బంగారం వెండి మనం తెలుసు భూమిలో బొగ్గని డైమండ్లని ముత్యాలు ఏంటంటే అన్ని ఈ యొక్క ముడి సరుకులు అన్ని ఉంటాయి వాటిని అన్నిటిని సంపాదించుకుంటున్నాము అసలుకి బుద్ధి జ్ఞానం ఎక్కడ ఉండొస్తాయి మన క్వశ్చన్ మామూలుగా వేసు మనం వేసుకుంటే బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు అని ఎందు ఉంటాయి అని వాక్య సలవిస్తుంది కదా అసలుకి ఎలాగొస్తాయి అవి ఎలా పొందుకోవాలి అని చూసినట్టయితే మనం ఈ భూమిలో యోగ గ్రంథము ఇరవై ఎనిమిదో వచనం నేను చదవట్లేదు కానీ తర్వాత మీరు చూడండి యోగు ఇరవై ఎనిమిది ఒకటి నుండి చూసుకున్నట్టయితే ఇరవై ఎనిమిది ఒకటి నుండి అక్కడ అన్ని అన్ని అన్ని బంగారం వెండి అన్ని సంపాదిస్తుండ్రు మొత్తం భూగర్భాన్ని అంతటిని ఒకడు పక్షి గూటికి చేయి పెట్టి కలిబెట్టినట్టు కలిగి పెట్టి చేస్తున్నారు అని చెప్తూ అంటున్నాడు అంట పన్నెండు వచనంలో ఏమంటున్నాడంటే అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును వివేచ వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది అని అంటున్నాడు అన్ని వెతుతున్నారు కానీ ఇవి ఎక్కడున్నాయి ఇవి ఎక్కడ ఉన్నాయి జ్ఞానం ఎక్కడుంది వివేచన ఎక్కడుందని ప్రశ్నిస్తున్నాడు ఈరోజు మనం భూమిలో అన్ని వెతుతున్నాం అన్ని చేస్తున్నాం బుద్ధి జ్ఞానం ఎక్కడున్నాయి వాక్యం సలు వాక్యం అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ప్రశ్నిస్తుడు అదే అధ్యాయము ఇరవై ఇరవై ఎనిమిదో వచనం చూసినట్టయితే యుహోవ ఎందలి భయభక్తులే జ్ఞానం అనియు దుష్టత్వం విడిచిటే వివేకం అనియు ఆయన నరులకు సెలవిచ్చును ఎక్కడుంటావంట దేవుని ఎందు అవి ఎక్కడుంటాయి దేవుని ఎందు జ్ఞానం అంట దేవుని అందు భయభక్తు దుష్టత్వం అంటే చెడ్డతనం విడిచిపెట్టటే వివేకం అంట అవి ఎక్కడున్నాయి దేవుడి దగ్గరే యుహోవ ఎందలి భయభక్తులే దుష్టత్వం విడిచిటియే వివేకం ఆయన నరులకు సెలవు ఇచ్చుతున్నాడు ఇక్కడున్న మనకందరికీ ఈ దేవుని ఎందు భయభక్తులు ఎక్కడుండొచ్చింది చెడుతనం విడిచిపెట్టే ఈ వివేచన ఇది చెడు ఇది పాపం తెలుసుకొని ఎక్కడ ఉండొచ్చిందంటే యేసు క్రీస్తు వలనే యేసు ఈ ప్రపంచం అనే పొలంలో దాచబడిన ధనమైన ఆయనలో చూసినట్టయితే సర్వ సంపదలు ఎందా కొలలో చూస్తున్నాం సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తులు అయితే ఆయన ఆయన ప్రేమ ఆయన ఎందుకు అర్థం కావట్లేదు తెలియట్లేదు ఈరోజు ఎంతో మంది ఆయన గెలుసుకోలేకపోతుంది కదా ఆయన ప్రేమ అర్థం కావట్లేదు ఆయన పరిచయం చేస్తుంటే కోపం జనాల కోపం వస్తుంది ఆయన గురించి చెప్తే వినలేని వినలేని ఇదిలో ఉంటున్నారు ఇంకా తిరిగి రివర్స్ అటాకులు చేస్తున్నారు అందరికి ఆయన దగ్గరగా అసలు వెళ్ళటం లేదు కానీ ఈరోజు ఎవరికైతే ఆయన సమీపంగా వస్తుందో ఎవరికైతే ఆయన గురించి వినిపిస్తుందో వారు తన సొంతది అమ్ముకోవాలని సొంతం చేసుకోవాలంటే తన కొన్ని అన్ని విడిచిపెట్టడం వాక్య మనకు ప్రభువు కావాలంటే విడిచిపెట్టాలి ఏంటి ఏమిటి విడిచిపెట్టేది మనకు ఆయనకు దూరం చేసేటి ఈరోజు సగం దేవుడి దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే విడిచిపెట్టాల్సి అని విడిచిపెట్టాల్సి వచ్చిందనే రావట్లేదు మనం ఉపమానం చూసినట్టయితే ఏసు ప్రభు ఇంకొక ఉపమానం చెప్తాడు విత్తనాలు ఉపమానంలో అక్కడ నాలుగు నేలలు ఉంటాయి ఆ రాతి నేల త్రోవు పక్కన ముళ్ళ పొదల్లో మంచి నెలలు పడితే మనం ముళ్ళ పొదలు చేస్తే దాంట్లో విత్తనాలు పడతాయి మొలకెత్తుతాయి కానీ ముళ్ళ పొదలు అణచివేస్తాయి చనిపోతుంది దానికి అర్థం ఏంది ప్రభు అని చెప్పి సృష్టిలు అడిగినప్పుడు చెప్తాడు ఏమని వాక్యం వింటారు వాక్యంలో ఆనందిస్తారు కొద్ది రోజులు దేవుణ్ణి నమేస్తారు అయితే ఇహలోక సంబంధమైన ఈ సుఖభోగాలు ఈ ధనాశలు అన్నీ కలిసి ఆ వ్యక్తుల ఉన్న భక్తిని అంచి వేస్తాయి అతన్ని ఆత్మీయస్థితుల చచ్చిన స్థితికి ఎత్తుకోబోతాయి రోజు దేవుణ్ణి మనం లోకంతో స్నేహం దేవుడితో స్నేహం రెండు కావాలనుకున్నాం కానీ మనకు కలిగినంత విడిచిపెట్టాలని వాక్య సెలవుస్తుంది నీకు దేవు మనకు దేవుడు కావాలా విడిచిపెట్టాలి అదే కదా కనుగొని తన కొన్ని ఎంత అమ్మేసిండు ఈ లో ఈ రోజు లోకాన్ని విడిచిపెట్టాలంటే కష్టంగా ఉంది కదా లోకంలో విడిచిపెట్ట మనం రెండు పడవల మీద నడుస్తున్నాం రెండు పడవల మీద నడవడం మంచిది కాదు కదా ఉంటే అటు అయినా లేకుంటే మనకి రెండు కావాలంటున్నాం దేవుడు అంటే రెండు కుదరంటున్నాడు అలా అలా రెండు పడవల మీద నడిచినా గాని ఆ ప్రయాణం ఎక్కువ దూరం వెళ్ళదు ఎక్కువ సమయం ఉండదు అని చెప్పని దేవుడు చదువుతున్నాడు మనం చూసినట్టయితే దేవుడిని మనం సంపాదించుకోవాలి ఆయన ఎందు జ్ఞానము వివేచన అంటే మనము ఆయన ఎందు ఉన్న మనం సంపాదించుకోవాలంటే మనలో ఉన్న చెడ్డ కార్యాలు చెడ్డ ఆయన నుండి దూరం చేసే ప్రతి ఒక్క కార్యం విడిచిపెట్టుకోవాలి విడిచిపెట్టుకోగలుగుతామా ఈరోజు చాలా కష్టంగా ఉంటది కదా వాక్యం చెప్పేట ఒకప్పుడు మాకు వాక్యం చెప్పిన వాళ్ళే నేను చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు కానీ ఆయన పాస్టర్ అయ్యి ఆయన సంఘం కట్టుకొని ఒక అన్నిడు లక్షలు ఇస్తా అంటే పది లక్షలు తీసుకుంటు ఇంకొక పాస్టర్ ఫోన్ చేసి చెప్పిండంట అన్నా నువ్వు దేవుడిని ఎరగని వాడు సొమ్ము ఎలా తీసుకుంటావు అని చెప్తుండు ఒకప్పుడు నువ్వు దేవుడినే అన్ని అనుకొని ఈరోజు దే దేవుడు చర్చిక్ అని చెప్పి తీసుకుంటున్నా ఇప్పుడు దేవుడు స్లాబ్ లేకపోతే దేవుడు ఉండడు అక్కడ ఇతర ముగ్గురు ఉంటే అక్కడే ఉంటాడు కదా అస్మెంట్ చర్చిల్లో ఉంటానండ దేవుడు ఉండడు కదా దేవుడి కోసం ఏందో చేస్తున్నాం ఏందో చేస్తున్నాం అని చెప్పి మన చేతి మన ప్రవర్తన ద్వారా దేవుడికి దూరం అయిపోతున్నాం దేవుడు దగ్గర అవ్వట్లేదు ఇంకొక రీసెంట్ గా ఈ ఎలక్షన్లప్పుడు చూస్తే ఆయన ఎలా అసలుకి ఆ సొమ్ము ఎలా పట్టుకోగలుగుతుండు ఆ సొమ్ము పంచగలుగుతుండు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుండు పాస్ట్ స్థానంలో ఉండి ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక సండే వచ్చింది అయితే ఆయన సంఘం వదిలేసి ఇంకో పాస్ని పెట్టి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళిండు అంట అడిగిండని నా ఫ్రెండ్ నా స్నేహితులని నీ స్నేహితుడు ఈ రోజు ఎవరు నేను పరలోకం తీసుకోబోతారా నీ ఈ రోగంలో ఎవరైనా స్నేహితుడనే కదా ఎవరైనా మన కోసం చచ్చిపోయిండ్రు అసలకి ఇంత లోతైన మనం వాళ్ళు ఎంత వాక్యం నోటు పెదాలేమిటే ఉంటాయి ఆయనకి ఆయన ఎలా నేను పరిశుభ్ర గురితో అంటున్నా ఎలా చేస్తుంటా అబ్బా ఇలాగా అని చెప్పంటే చెప్పాలి చెప్పాలి మనం వాక్యం చెప్తే తీసుకోలేని స్థితిలో ఉంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఒకటి వయసు రితే నువ్వేది మాకు చెప్తే అని మేము జ్ఞానులు అన్నట్టుగా జ్ఞానులు ఇలా చేస్తారా దేవునికి వ్యతిరేకంగా డబ్బులు పంచుతున్నారు అసలు ఒకవేళ ఓట్ అంటే ఈ లోకంలో దేవు అది ఒక వ్యవస్థ ఏర్పరిచుండే ఎందుకంటే మంచిగా చేయాలంటే ఒక మనిషి కావాలి అధికారం అని చెప్పి ఇచ్చిండి దేవుడు సరే నువ్వు ఓటే కాదనట్లా కానీ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు నీ కాంది నువ్వు పోతున్నావు ఈ రోజు సంఘానికి వచ్చే వాళ్ళకి ఏం చెప్పగలుగుతున్నావు పాపం పాపం అని చెప్తున్నావు వచ్చిన ఈ రోజు నువ్వు మనం చేసే కార్యాలు ఎలాగ దేవుడికి ఎలాగ దేవుడికి అంగీకారంగా ఉన్నాయా నాకు గత ఎలక్షన్ ఊరు పోయి వచ్చిన కానీ నుండి నాకు ఆయన గురించి అనిపిస్తుంది ఏంది ఈయనలో అయిపోయిండు సంఘం అసలు సంఘాన్ని విడిచిపెట్ట వెళ్ళడం ఏంది ఇంకో పాశ్రం పెట్టడం ఏంది లాక్డౌన్ లో కానీ ఆయన అందరూ చర్చి మూత మూసుంటే ఆయన చర్చి మూతేలా ఆయన ఇంకొక ఆయన అప్పుడు నాకు దేవుడిగా తెలియదు పాపకి నెబలైజేషన్ పెట్టించుకోవడానికి వెళ్తే ఆయన ఇంకొక ఆయన ప్రే చేస్తూ ఉండేటోళ్ళు అలాంటిది ఈ రోజు వెళ్ళి లోకంలో కలుస్తుడు తెలియకుండానే మళ్ళీ వచ్చి దేవుడు పాదాలు పట్టుకోండి సరిపోతుందా ప్రభు అంటాడు కదా నిన్న అభ్యంతర పరిస్తే చెయ్యి రెండు చేతుల్లో ఒక చేయి నరుకు రెండు కళ్ళల్లో ఒక కన్ను పీకేసుకుంటాడు ఎందుకంటే రెండు గలి కూడా నరకంలో పోవడం కంటే ఒకటి ఉండే పరలోకం పోవడం మంచిది అంటాడు కదా ఈ రోజు అసలు భయంకరంగా నాకు అనిపిస్తుంది మాకు చెప్పిన వాళ్ళే నేను ప్రభావ మేము వాళ్ళ తప్పులు ఎత్తుతున్నాము మళ్ళీ ఏమైనా అతిశయం వస్తుందా లేకుంటే వాళ్ళు అట్టాక చేస్తారా అని చెప్పి ఆలోచన వస్తుంది కొన్నిసార్లు మనకు మనకి అనిపిస్తుంది కదా అతిశయం వచ్చిందేమో అని కానీ వాక్య సారని చూస్తే అతను చేసే తప్పు కదా ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోతున్నాడు అన్యుల దగ్గర చేయిజ్ ఆపడము సంఘానికి అది చర్చి కట్టడానికి అని చెప్పి వాటికని మళ్ళీ డబ్బులు పంచడాలు ఎలక్షన్ భయంకరంగా ఈ రోజు నువ్వు అక్కడ అక్కడ నిలబడే వాక్యం చెప్తే వాళ్ళు నువ్వు చెప్పే వాక్యం చూడగలుగుతారా నువ్వు చేసే క్రియలు చూడగలుగుతారా మంచి సాక్ష్యం ఈ లోకంలో మంచి సాక్ష్యం పొందుకోపోతే నా నేను ఒకటే అనుకుంటా ప్రభా ఈ లోకంలో మంచి సాక్ష్యం పొందుకోగలి ప్రభా ప్రతి చోట నాలో లోపాలు ఉన్నాయి ఆ లోపాలు సర్దిద్దుకోవాలి ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా ఆ లోపాలను చూపి ప్రభావ వాటిని సరిదిద్దుకోవాలి ఇతరులకు ఆటంకం లేకుండా ఉండాలి నా జీవితం నీకు భయంకరంగా ఉండాలి ఈమెందు దేవుడు ఉన్నాడు చెప్పనాలి అని చెప్పని అన్ను దీనం ప్రార్థనలు చేసుకుంటాను నేను చెప్పే వాళ్ళు ఇట్లాగైపోతుంటే ఎందుకు ఏమో తెలియని కొంత బాధ ఏంది ఇలాగ అయిపోతున్నారు అని చెప్పను కాబట్టి ఈరోజు మనము ఆయన్ని కనుగొనింటే మనకున్నవి తీసి పారేయాలి లోక ఆశలు లోక చెడ్డాల వాట్లు అవన్నీ విడిచిపెట్టకపోతే ఆయన్ని మనం కనుగొనలేము అలాగే రెండో వివరణ చూసినట్టయితే పొలంలో దాచిపడిన ధనం అంటే ఏస ప్రభు ఇంకొకరు ఇంకొక విధంగా ఏం చెప్తారంటే మనమే చెప్తారు అంటే ప్రభు మనలో కనుగొన్నాడు అని చెప్పాను ఎంత నాకు అనిపిస్తుంది ఈ వాక్యం ఎంత బాగుంది కదా అసలకి నాకు దేవుడు అంటే కానీ నెలవదు దేవుడు అంటే అసలు కేశవ ప్రభు అంటే మామూలు పేరు తెలుసు నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాసు వాళ్ళు చర్చికి వెళ్ళేటవాళ్ళు స్పెషల్ క్లాసులు సార్ మేము రాము క్లాసులకి చర్చికి పోయి వస్తామని చెప్పారు నాకు తెలీదు వాళ్ళు చర్చకి వెళ్ళేటవాళ్ళు నాకేం తెలియదు సరే వాళ్ళు చచ్చిపోతున్నారు అని అంతవరకు వేసు ప్రభు అంట ఆ దేవుడు ఉండు ఒక ఆయన అందరూ ఒకటి అనుకునేదానండి కానీ తర్వాత ఒక దినాన ప్రభు నన్ను నన్ను పిలుచుకున్న నాకు తర్వాత అర్థమైంది ప్రభు అంతటి ఆయనే నా దగ్గరికి వచ్చిండండి పరిశుద్ధరావు గారు చెప్పే పెళ్లి కాకముందు నువ్వు ఒకసారి చచ్చిపో అంటే అప్పుడు నాకు దేవుడు కానీ నువ్వు చచ్చిపో దేవుడు గురించి తెలుస్తుంది అని చెప్పండి నేను బొమ్మంటే మా దేవుడు మా కొనలేని నీ దేవుడు ఏంది అని చెప్పాలనే దాన్ని కొన్నిసార్లు మైండ్ మంచిగా ఉంటాయో సరీలు పోతాలి అనేదాన్ని కొన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడేదాన్ని కానీ ఒక దినాన ఒక పాస్టరు నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు బహుశా రెండు అనుకుంటా టెన్త్ క్లాస్ రెండు వేల నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఒక రోజు పాస్టర్ గారు పోతుంటే నేను టెన్త్ క్లాస్ రాసిన ఎగ్జామ్స్ ఎందుకు భయం ఒకసారి ప్రే మా పెద్దమ్మ ఫాస్టర్ గారు పోతుంటే పెద్దమ్మ అని చెప్పి పిలిచి మా పెద్దమ్మతో నేను అంతగా మాట్లాడను కానీ ఆ రోజు పిలిచి పెద్దమ్మ ఫాస్టర్ అని చెప్పానంటే పెద్దమ్మ ప్రార్థన చేయమని నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసినాను అంటే నేను బానే రాసిన ఏదో తెలియని భయం పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే అలాగ ఉంటాయి హాల్ట్ అంటే అదొక తెలియంది ఫెయిల్ అయిపోతే అంతా నవ్వులు ఉంటాము అని చెప్పాను ఇంకా ప్రార్థన చేయించుకున్నా ఇంకా చిన్నగా అట్టాగా చర్చీకి వెళ్ళడం ఇంకా నాకు ఎందుకో చర్చీకి వెళ్ళాలని ఆసక్తి కలిగింది ఆసక్తి కలిగితే చర్చీకి వెళ్ళ చర్చీకి వెళ్ళడం చిన్నగా నాకు ఇప్పటికీ ఆ వాక్యాలు ఏం చెప్పినా కానీ జ్ఞాపకం లేదు ఆయన ఎందుకంటే ఓరికి వెళ్ళి వచ్చేదండి అప్పుడు అలా ఉండేది దేవుడు అంటే ఒక అవసరాలు తీసేటోడు కానీ దేవుడు నమ్ముకున్నా కానీ నేను ఇటు మళ్ళీ తిరగల అంత విశ్వాసంలో లేక అంత భక్తిలో లేకపోయినా నేను టెన్త్ ఎంటర్ చదివేటప్పుడు నా పెళ్ళిన కొత్తలో కానీ అంత విశ్వాసంలో లేకపోయినా కానీ ఇటైతే పోలే ఇంకా ఇంక ఈయనలోనే స్థిరపడి ఉన్నా దేవుడే ఇంక ఈయనే ఏదైనా ఈయనే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా ఈయనతోటే అని చెప్పాను అనుకొని ఈయనతోనే ఉండడం మొదలుపెట్టిన ఆయన రెండో వివరణ చూసినట్టయితే మనం మనల్ని కనుగొంటుండంట ఆయన ఎక్కడ నా బెడ్లు ఉండరు ఎక్కడ అని చెప్పి ఆయన నేను కన్నా కనుగొనడానికి నేను అంత గొప్పదని నేను కాదు పాపినే కానీ నన్ను నన్ను నేను ఇప్పటికి ప్రార్థన చేస్తా ప్రభు పా నన్ను నాలుగు ఏం చూసినవు నన్ను వెతికి రక్షించడానికి నాలో ఏముంది గొప్పతను కానీ నన్ను వెతికి రక్షించవు ఎంత గొప్ప దేవుడు ప్రభు నాకు ఈ రక్షణించినవు అప్పుడంటే నాకు తెలియదు కానీ ఈ రోజు దేవుడి యొక్క చూస్తే నాకు ఎంత తెలియని దుఃఖం ఈ రోజు కానీ నేను దేవుడికి ఎన్ని వందనాలు చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే ఇంత గొప్ప దేవుడిని ఆయన అంతటా నాకు పరిచయం వేయండు ఎందుకంటే ఆయన అంతటా ఆయన వెతుక్కొని వచ్చిండు నేను జస్ట్ ఓరికి ఆ పే చేసుకున్నాను ఇంకా తర్వాత నా భర్త ద్వారాగా చర్చీకి ఇంకా వాక్యాలు వినడము అంటే అదొక సీడ్ పడింది అంటే ఆయనే వచ్చిండు ప్రభుకి నా అంతట నేను ఎత్తుకో చర్చీకి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు ప్రభుని ఎత్తుక్కంటా కానీ ఆయన నా దగ్గరికి వచ్చిండు ఎంత గొప్ప ధన్యత ఈ రోజు ప్రభు ప్రభు దగ్గరికి మనం వెళ్ళిన వాళ్ళం ఉన్నామా లేకుంటే మన దగ్గరికి వచ్చింది ఎంతమందికి నేను గొప్ప నేను మంచిగా నేను ఎంత దేవుడి దృష్టిలో ఎంత గొప్పదాన్ని అనిపిస్తుంది ప్రభు నువ్వు నన్ను ఎత్తుక్కంటే వచ్చావును నేను అంత గొప్పదాన్ని ఏం కాదు కదా ప్రభా నా పాపిని ఆ పాప నేను ఇంత పాపి నా పుట్టక ఓ పాపము నేను బాల్యంలో చేసిన పాపాలు అంటే వాక్యాలు అన్ని ఉంటాయి కదా అన్ని నా జీవితానికి అప్లై చేసుకుంటా నేను చూసుకుంటా ఎంత గొప్ప దేవుడు ప్రభావ అని చెప్పని ప్రభు ఈ లోకంలో మన కోసం ఆయన వెతుక్కుంట ఆయన వచ్చింది ఈ లోకంలో ఎలాగా ఫిలిపిల్ రాజన్ పత్రిక రెండు ఆరు ఏడు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం మనీ ఎంచుకునలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిత్తునిగా చేసుకొని ఎంత బాగా రాసింది కదా ఆయనతో సమానంగా ఉండి అసలు ఆ అర్హతను వదిలేసిండు పరలోక రాజ్యంలో ఆయనకున్న అర్హత ఏంది పాపి నేను నా కోసం అడిగింది నన్ను వెతకడిపోయింది తనను తాను రిత్తునుగా చేసుకుండు భిక్షగాడానట్లా దరిద్రు అనట్ల దరిద్ర అంటే ఏం లేనోడు కానీ అన్ని వదులుకొని రిత్తుండగా అంటే తన కొన్ని అన్ని విడిచిపెట్టిండు నా కోసం మనందరి కోసం కదా వాక్యం గ్రహించిన వాళ్ళందరూ మనందరి కోసం కదా మనిషి పోలిక పుట్టి దాసుని స్వరూపం ఎంత తగ్గించుకొని వచ్చిండు ప్రభు ఈరోజు ఆయన అయన వచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం మనం ఒక తప్పు చేసేటప్పుడు ఆయన మన కోసం చేసింది నాకు అనిపిస్తుంది ఈ లోకంలో ఎవరు మనకి ఏం చేయరు ఒకవేళ చేసినా అది ఎత్తు పొడి ఉంటారు ఒక దినాన్ని అడుగుతా ఉంటారు ఒక ఈ లోకంలో ఎవరైనా మనిషి ఏదైనా చేసిందంటే ఖచ్చితంగా దానికి బదులు అడుగుతారు ఈ దినానికి కాకుండా ఏదో ఒక దినాన్ని అడుగుతారు కానీ ప్రభుజు అసలు నేను ఆయన కోసం చేసింది ఏం లేదు కానీ నా కోసం రిత్తునుగా వచ్చిండం ఈ లోకానికి మనం చూసినట్టయితే మామూలుగా అవదానికి మన పిల్లలకి ఏదైనా బాలేకపోయినా ఏదైనా ఇదైతే ఎక్కడైనా డబ్బు తెచ్చి చూపిస్తూ ఉంటాము చేస్తా ఉంటాం కానీ మన ప్రాణాలు అయితే పెట్టం కదా మన ప్రాణాలు పెట్టం ఎంత డబ్బు అయినా ఎంతైనా ఏదైనా అప్పైనా మన దగ్గర లేకపోయినా అప్పై తెచ్చి బిడ్డను బతికించుకోవాలి కంట మన ప్రాణం పెట్టం కానీ ప్రభు నా కోసం చనిపోయింది ఏ ఎవరు చేస్తారు ఈ లోకంలో నేనేం చేయగలుగున్నా నా బెడ్ల కోసం లేకుంటే నా తల్లిదండ్రులు నా కోసం చేయగలుగుండరా ఎవరు చేయలేరు కానీ ప్రభు ప్రేమ ఎంత ఇదిగా ఉంది ఆయన మన కోసం వచ్చిండు రిత్తునిగా అసలు ఆ పరలోక రాజ్యంలో ఆయనతో ఉన్న విడిచిపెట్టి ఈ లోకానికి రిత్తునిగా ఒక మనిషి వచ్చి మన మీద ఉన్న పాపాలు తొలగించడానికి మనల్ని విమోచించడానికి మనల్ని ఏం లేకపోయేసరికే కదా మన ఏ కార్యాలు లేకపోయేసరికే కదా ఆయన వచ్చింది మనం చేసే పాపలు ఈ రోజు మనం చూసినట్టయితే పొలం అమ్మేవాడు అడుగుతాడు కదా వీడు పాపలు చేసిండు వీడు చచ్చిన స్థితిలో ఉన్నాడు వీడు వీడు మంచిగా బతికితేనే వీడు బతికి నీతి మంత్రుడుగా చచ్చిపోతే మళ్ళీ పునర్గ్ అయితే అప్పుడు నీదవుతుంది అంటాడు కానీ ఎవరిలో లేదు కదా మనం చూసినట్టయితే ఆదాం దగ్గర నుండి ప్రతి ఒక్కరు ఏదో ఒక లోపం ఆదం పాపం నోవాహు తన ప్రళయం దాకా మంచిగా ఉండదు ప్రళయం తర్వాత తన బట్టలు లేవని ఒక తన కుమారుడిని చెప్పిస్తాడు ఒక చెప్పింపబడి సంతానం వస్తుంది ప్రభు ఆ శిలువు మీద ఆయన బట్టలు చీటిలు వేసుకున్నప్పుడు ఆయన కోసం ప్రార్థన చేసిండు ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కరు అంటే వాళ్ళు తప్పులెత్తి చూపించి అంత మనలో లేదు కానీ ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కరు తప్పేసిన లాస్ట్గా చివరికి ప్రభు రావాల్సి వచ్చింది ఆయనే వచ్చి తన ప్రాణాలు చెల్లియాల్సి వచ్చింది ప్రాణ ఎందుకంటే మనం మనకి ఆత్మకి వివే విడుదల ఉండదు మోక్షం కాబట్టి ఆయనే వచ్చిండు ఆయనే ప్రాణం పెట్టిండు తిరిగి లేచిండు వచనం చూసినట్లయితే ఎందుకోసం చేసి ప్రభు రుతుని అయ్యాడంటే శిలు శిలు మీద ప్రాణం పెట్టడానికి ఎంత తగ్గించుకోండు మన పాపల కోసం శిలు మీద ప్రాణం ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉండరు ఈ లోకంలో నా చేసి ఎవరు ఎవ్వరు ఉంటాం ఏం చేయలేం స్థితిలో మా ప్రార్థన మహాన్ కానీ కానీ ప్రార్థన చేస్తాం కానీ ఏం చేయలేం కదా కానీ ప్రభు తన ప్రాణాలు సిలు మీద పెట్టడానికి వచ్చింది లోకానికి మొదటి వ్యూహంలో చూసినట్టయితే ఆయన్ని మనం కనుగొంటాం రెండో వ్యూహం చూసినట్టయితే ఆయన మనల్ని కనుగొంటాడు రెండు విధాలుగా చూసినట్టయితే ఒకటి ఆయన ఆయన డైమెన్షన్ లో చూసిన ఒకటి మనిషి ఒక డైమెన్షన్ లో చూసిన రెండు విధాలుగా ఆలోచిస్తే కానీ ఎట్టగైనా కానీ మనుషుని అయితే దేవుడు ఎంత ప్రేమిస్తుందో అర్థమవుతుంది కదా ఎంత స్థితిలో ఈ రక్షణ ఇచ్చిండు కాబట్టి మొదటి వ్యూహంలో ఈ పొలం దాచిపడి తను ఎవరో మనకు అర్థమైంది ఏసు ప్రభు అని ఆయన కోసం మనం అన్ని విడిచి పెడితే మనకు నిత్య జీవం ఉండిద్ది మనలో ఉన్న చెడు వ్యసనాలు చెడు జీవితము అంతా విడిచిపెడితే ఆయన మనకు నిత్య జీవం ఇస్తుడు అదే విడిచిపెట్టాలి మనకు కలిగినంత తీసి అమ్మి అమ్మ వేసిండు మన కలియంతో తీసివేయాలి అట్టగాని మన లోకంలో పేదరికంగా ఉండమని నేను చెప్పట్లా మనకున్న చెడు ఆలోచనలు చెడు చెడు కార్యాలు అన్ని కొంతమంది చెప్తా ఉంటారు మొన్న మా అత్తంతో అంటున్నారంట ఇక్కడ వాకింగ్ చెప్పిన కదా వాళ్ళు నాలుగైదు స్థలాలు ఉన్నంట వాళ్ళు అపోస్తులు సేవ చేస్తున్నారా మళ్ళీ వాళ్ళు అపోస్తులు సేవ చేసుకుంటున్నారు అని చెప్తున్నారా అని చెప్పనంట నేను మా తోటి పరిశుద్ధరావు గారితోటి మాత్రం నడిన ఎట్టగా అనరు అంటున్నావు కదా దాంట్లో ఎంత వరకు అరుగుతుందంటావు అని చెప్పాను దేవుడు రోడ్ల మీద పడు ఆడుకోమని ఇల్లుగా ఈ రోజు కొత్త కొత్త బోధలు కొత్త కొత్తగా చెప్తున్నారు అసలు మొన్న భయంకరంగా చెప్తున్నాడు మీరు ఇళ్ళు వాటిలు ఎందు సంపాదించుకుంటున్నట్టు అపోస్తులు వాళ్ళకున్న దంపెట్టి వాళ్ళ పాదాల దగ్గర పెట్టిండ్రు ఈ రోజు మీరు నాలుగైదు స్థలాల్లో నేను వాక్యలో చెప్తున్నారు అని చెప్పండి అది మనం వాడుకునే స్థితిని బట్టి మనకి లోకల్లో కావాలంటే మనకి నిత్యావసరం ఖచ్చితంగా కావాలి ఆయన చిత్తాన్ని నెరవేర్ ఆయన మనకి ఆయన నీతి రాజ్యాన్ని మనకి ఇస్తానండు ఈరోజు మనము ఒకవేళ ఏమి లేకుండా చెప్పాలంటే ఎవరైనా మాట అంటరా నావు నా జీవితాన్ని ఉదాహరణ చెప్తావు ఒకప్పుడు లేని స్థితిలో నా మొక్కంతో నష్టపడలేదు నా నా పెద్ద నాన్నలు ఎంతో చీప్ ఒక కూటికి లేని వాళ్ళని ఇట్లాగే కానీ దేవుడు కృప ఈరోజు మన ఎవరైతే నన్ను చీప్గా నా భర్తను చేదరించుకుండ్రో నా అత్త మామల్ని నా తల్లిదండ్రుల్ని ఏ అవహేళన చేసిండ్రో వాళ్ళు ఈరోజు ఏడుస్తుండ్రు మేము ఆడపిల్లలను పుట్టామని చెప్పి మా నాన్న ఎంతమంది అవహేళన చేసిండ్రు సొంత అన్నదమ్ముళ్ళే నీకు వాళ్ళకి మో పిల్లలు ఉండరు వాళ్ళ నలుగురు అన్నదమ్ముళ్ళైతే అందరూ నవ్వేటోళ్ళే నీకు ఆడపిల్లలు నీకు మొగ సంతానం లేదు నువ్వు అట్టాగా నీకు ఊళ్ళో కొలలేదని చెప్పి ఏంటంటే సామితులు అయినా మా నాన్నకు ఒకవేళ బాధ గల్వ ఉండొచ్చాము కానీ ఆ క్షణాన్ని ఓచుకోండి ఈరోజు కొడుకులు ఉన్న వాళ్ళు ఈ రోజు అంటారు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోజు ఒక రోజు మా నాన్న ఫోన్ చేసినప్పుడు ఆయన మా పెనా నిన్నట్ట నాన్న నీకేమైనా పంపియాలా పరిశుద్ర చేతా అన్న మాట ఆయన ఇన్ని ఏడ్చిండంట నాకు ఇట్ట గడిగవాళ్ళు లేరని ఒకప్పుడు మమ్మల్ని ఎంత ఇదిగా మాట్లాడినరు ఓర్చుకున్నాం కన్నీరు ప్రార్థనలు పిలిస్తే వచ్చేటోళ్ళు కాదు పక్కన పక్కన వాళ్ళు పిలిస్తే పోయేటోళ్ళు నా ఇంటికి ప్రార్థన పెట్టుకుంటూ వచ్చేటోళ్ళు కాదు చాలా అవహేళన చేసేటోళ్ళు కానీ ఈ రోజు దేవుని కృపను బట్టి దేవుడు ఒక స్థితిలో వచ్చేసరికి నన్ను గడపగా నన్ను అక్కడ నేను దాదాపు ఒక పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల తర్వాత ఆ గుమ్మం మా పది నెన్న గుమ్మ నాకు ఎదురు రామ్మ రామ్మ అసలు ఎంత ఆప్యాయత ఎంత ఇది తిన్నా తినపోయినా వాళ్ళ ఆప్యాయతకే కడుపు నిండిపోయింది అనిపించింది ఎందుకు ఈరోజు ఒక స్థాయిలో ఒక వీళ్ళకి ఏముంది ఒక ఉద్యోగం ఉంది వీళ్ళొక స్థాయిలో ఉండరు ఒక సంపాదించుకున్నారు ఒకరు దిన అది లేనప్పుడు చీప మాట్లాడడం కానీ అంటే వాళ్ళతో మాతో మాట్లాడితే వాళ్ళ ఇదేమైనా తగ్గిపోతుందేమో అని ఈరోజు వాళ్ళే ఎదురొచ్చి అదమ్మా ఇదమ్మా అని చెప్పను వాల్ వాళ్ళు పైకి లేచి నిలబడుతున్నారు నన్ను కూర్చోబెడుతున్నారు కాబట్టి మనం దేవుడిని మహింపరచాలంటే మన యోగ గ్రంథం ఆయన కష్ట జీతం దేవుడు ఈ రోజు మన కష్ట జీతం దేవుడు అంటే మనం కష్టం చేయాలని వాకి సలు దాన్ని ఫలింపజేసే ఆయన ఆయన లోకాన్ని ఎక్కువ సంపాదించుకోమని చెప్పట్లేదు కానీ కానీ మనం ఈ లోకం ఉందంటే మనం దారి ఉంటే ఏం చెప్పినా వినే స్థితిలో ఉండదు మన కుటుంబంలో మనకి గౌరవ వీరు మన సాక్ష్యం మనము ఇతరులకి ఏమో చెప్పాలంటే ఒక ఇదిలో ఉంటేనే వాళ్ళు మన మాట వినగలుగుతారు వాళ్ళకి మనకి ఏమైనా చెప్పగలుగుతావు నాకైతే అది అర్థమైంది అది వాక్యాసారమో కాదని నాకైతే తెలియదు కానీ ఒక ఒక ఇదిలో ఉంటేనే వాళ్ళు మన మాటలు వింటారు మనం ఏదో చెప్పినా వినగలుగుతారు ఈరోజు మనుషులు ఎట్టగుంటారు వాళ్ళ మాటల స్వభావం ఎలా ఉంది కలివిడిగా ఉందని చూడట్లా ఎంత ఉంది అన్నయ్య చూస్తుండ్రు కాబట్టి మనం అన్ని విషయాల్లో ఫలించాలి ఆ రోజు అంటుండస్తులు అందరు తెచ్చి పాదల దగ్గర పెట్టి అంటే ఏం చెప్తున్నట్టు ఇంకొక విషయం అందరూ చెప్పేవాళ్ళైతే వినటోళ్ళు ఎవరు అని అంటే ఏం ఎంత చులకన బాగుంటే ఒకప్పుడు వాళ్ళు చెప్తుంటే మేము వాక్య విన్నాం కాబట్టి రోజు మేము వీళ్ళు సేవ వీళ్ళు సేవ చేస్తుంటే ఓచుకోలేకపోతుండ్రో ఏం మనకైతే తెలియదు కానీ అందరు చెప్పే వాళ్ళు అయితే వినేవాళ్ళు ఎవరంటారు ఈరోజు అంధకారంలో అతనున్నారు మేము ఉన్నామా ఆయన అందరి మీద భారం పెట్టాడు కదా సర్వలోక సర్వ సృష్టిగా సుమార్త ప్రకటించమని ఈరోజు పెట్టిన భారాన్ని మర్చిపోతాడు పౌలు గురించి అంత గొప్ప చెప్తారు కదా పౌలు తిమోతలు తీచిదద్దలేదా ఈరోజు సంఘంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది తిమ్మోతలు వచ్చిండ్రు ఎంతమంది పౌళ్ళగా మారిండ్రు ఈరోజు ఆయన ఆ డైలాగ్ అన్నంటే నాకు అనిపించింది ఆయన ఏం దేవుడు దేవుడు ఆ భారాన్ని అలాగే అర్థం చేసుకోండి అంటే కింద ఉండే వాళ్ళు ఎప్పుడు కింద ఉండాలి మనం చెప్పకూడదు ఏమి మనం చెప్తే వాళ్ళు తీసుకొనే స్థితిలో వాక్యం ఇప్పుడు నువ్వు సర్వ సృష్టికి వెళ్ళి వాక్యం ఆ భారం అందరి మీద పెట్టింది కదా దేవుడు నువ్వు చెప్తావు ఇప్పుడు నువ్వు కింద ఇంకొక నేర్పచవు వాళ్ళు అలాగే ఉంటారు ముందుకి అలా సువార్థ ఈ కాలంతరం ఒకవేళ ప్రభువు దగ్గర పోతూ తర్వాత ఎలాగా నువ్వు ఎవరు తీర్చిదిద్దలేదు నేను అప్పుడు చెప్పిన వీళ్ళతో అన్న మన దే దేవుడి పన్నాలు చెప్పుకోవాలి మనకి వాక్యం అందరిలా కూర్చొని వినే పోయి వినేటి కాకుండా అందరిని ప్రోత్సాహపరుస్తా మన యొక్క బాధ్యతలు గుర్తు చేస్తా బాధ్యత అదే కదా తీర్చిదిద్దడమే కదా కానీ ఈ రోజు తీర్చిదిద్దలేదు నిజంగా మీరు ఏమైనా అనుకోండి ఈ గ్రూప్ లో ఉన్నాం మనం అన్న ప్రతి ఒక్కరిని ధన్యులు ఎందుకంటే బయట కొత్త స్టేటస్ చూస్తారు నువ్వు బైబుల్లో బైబిల్ కాలేజ్ చదివే నీ పిలిపోయిందని మన పిలుపు దేవుడు అందరికి ఇచ్చిండి కదా రెండు సంవత్సరాలకి ఇచ్చేది నమ్మిన వాళ్ళు శిష్యులుగా చేయమన్నారు కదా ఈరోజు శిష్యు నువ్వు శిష్యులు అయితే అయిపోతుందా పరిచయం చేయాలి ఐదు రకాల పరిచయాలు ఉన్నాయి కదా ఈరోజు మనం ఇంత ప్రతిదినం వాక్యం దానించుకోగలుగుతున్నావు ఆపర్చునిటీ వస్తుంది దేవుడు అవకాశాలు ఇస్తుంది ఎవరు ఒక్కొక్కరికి తలాంతులు ఒక్కొక్క పంచుకోగలుగుతున్నారు బయట అయితే అసలుకి అవకాశం కాదు కదా ఎంతసేపుకి తక్కువ చేసి చూసేది సువర్తనగా పోను ఇట్లా బయట కాదు వీళ్ళే దేవుని బిడ్డలే అడ్డపడుతున్నారు ఈరోజు సంపాదించుకోకూడదు అనేది అంటారు ఏంటి అంటే చెప్తారు వాళ్ళ గురించి నేను చెడ్డగా చెప్పట్లే కానీ ఆ జరిగిన సంఘటనలు అనిపించిన ఇది ఇప్పుడు వాక్యానికి వాక్య స్థానమైన వాక్యానికి విరుద్ధం అని ఇప్పుడు నువ్వు సంపాదించుకోకూడదు ఎక్కువ అంటు నువ్వు పనికి పోకూడదానంటువు నీకు చచీ ఎలా దేవాలి కానుకూలు దేవాలి కదా కానుకూలు దేవాలంటే పనికి వెళ్ళొద్దానంటారు వెళ్ళపోతేనే ఊర్లో మీరు ఇక్కడ ఎంత ఉండదు నాకు తెలియదు కానీ మా అమ్మ అండి ఉదయం ఏడు గంటలకు పోయి సాయంత్రం ఏడు గంటలకు వస్తుంది మా అమ్మకు రూపాయలు ఎంత వస్తాయి రెండు రూపాయలు మా వచ్చేది రెండు వందల యాభై ఉదయం ఏడు గంటలకి అంటే ముందుగానే లేచి పనులన్నీ చేసుకుని ఏడు గంటలకు బస్సు ఎక్కుతారు సాయంత్రం ఏడు గంటలకు వస్తారు ఈ రోజు వాళ్ళు మాటలు విని సంపాదించుకోకపోతే ఏదైనా బాగోగొచ్చినా దేవుడి మీద అవిశ్వాసం వస్తుంది కదా లేకపోవడం వల్ల దేవుడి మీద సొనూ తగొనుతూ కదా కాబట్టి దేవుడు ఎంత గొప్ప ధన్యత దేవుడు మనల్ని వెతికినట్టు కొంతమంది ఆయన వెతుకుతున్నారు కొంతమంది ఆయనే వెతికొస్తున్నాడు రెండు విధాలుగా ఏసు ప్రభు మనల్ని ఎలా సంపాదించాడన్న వాక్యం మనము ఓటి కొరింది ఆరేరు విలువ చూద్దాము విలువ పెట్టి విలువ కొనబడిన వారు కనుక మీ దేవు దేవుని మహిం పరుషుడి ఓటి కొరింది ఆరు విలువ దేవుడు మనల్ని కొన్నాడు ఆయన ఆ విలువ ఏంది ఏం విలువ మత్తే సువార్త ఇరవై ఎనిమిదో ఇరవై ఇరవై ఎనిమిదిలో చూస్తే అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధానంగా తన ప్రాణంనిచ్చుటకును వచ్చినని చెప్పను దాని ఇలువెంత మనల్ని మనల్ని కొనడానికి ఆయన పెట్టిన వెలంత ఆయన ప్రాణం ఇంకొక వచనం చూద్దాము పేతురు ఒకటి పేతురు ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదిలో పితృ పారంపరమైన మీ వెద్ధ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అన్నగా నిర్దోషమును నిష్కలంకమగు గుర్రపిల్ల క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదరు కదా బంగారం ఏంటి ఏవి మనల్ని విమోచించలా అవి ఏం పెట్టుకోవాల దేవుడు ఆయన ప్రాణాన్ని పెట్టిండు కాబట్టి ఆయన ప్రాణాన్ని మన కోసం ఎంత గొప్ప దేవుడు కాబట్టి ఈ మనం మనం చూసినట్టయితే కొంతమందిని ఆయన ఎతుకుతా ఆయన కనుగొన్నారు ఇంకొక విధంగా చూస్తే ఆయన వెతుకుతా ఆయన కనుగొన్నాడు ఏది కనుగొన్నా మనిషిక ఆయన విచ్చిన విలువ ఎంత గొప్పదో ఆయన కనుకున్నా మనం కనుకున్నా మనిషిలో మనిషి మనిషికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆయన దృష్టిలో ఎంత చాలా ముఖ్యంగా ఉంది మనుషుడు ఈ లోకంలో మనిషిని తీసేస్తారు దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తుండేదానికి ఇదే అండ్ ప్రాణాన్ని పెట్టిండు ఎవరు చేయని ఈ లోకంలో చేయని పనులన్నీ చేసిండు కాబట్టి మనం బతికుండగానే దేవుడి రక్షణ మనం దేవుడిని తెలుసుకున్నాం కొంతమంది దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు కొంతమంది మన పడకల మీద ఉంటారు నేను లేచొస్తే బాప్తిని తీసుకోను కానీ లేవలేకపోతున్నారు చనిపోతున్నారు ఎంతో మందికి అందట్లేదు అసలు ఎంత గొప్ప ధన్యత మనం బ్రతికుండగానే దేవుడిని తెలుసుకొని ఆయన రతనాలకి అడగబడ్డం మనం రక్షణలోకి నడిపే ఆయన రక్షణించిండంటే ఎంత గొప్ప ధన్యత కాబట్టి ఈ రక్షణ ఊరికే రాలేదు ఈరోజు మనం అత్యశయించడానికి అదొక ప్రాణం వేళ ఆయన మన కోసం ప్రాణాన్ని పెట్టిండు లోకల్లో ఎవ్వరు చేయని కార్యాలు అప్పుడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన ఏసయ్య తండ్రి దేవా నీకు స్థుతులు స్తోత్రాలుసు ప్రభా అవును తండ్రి మమ్మల్ని వెతికి రక్షించిన ప్రభా నా దగ్గరికైతే ప్రభ నిన్ను ఎవరైనా వెతుకొచ్చిందేమో కానీ ప్రభ నువ్వు నన్ను వెతుక్కుంటా వచ్చా ఇగో తండ్రి నేనే మాత్రం అర్హురాలు కాదు ప్రభా కానీ నన్ను వెతికి రక్షించి ప్రభా నీ యొక్క రక్షణ ఇచ్చినందుకు వందన నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేం ప్రభా ఎంతో మంది ప్రభ నేను కనుగొలేని స్థితిలో ఉన్నారు ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళు నేను వాళ్ళకి మేము మిమ్మల్ని పరిచయం చేయాలి ప్రభా నీ గురించి చెప్పాలే ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళని చూడండి ప్రభా ఇదిగో తండీ వాళ్ళ ఉన్న రాతి హృదయాలు తీసేయండి ప్రభావ మేము చెప్పినప్పుడు మిమ్మల్ని అంగీకరించాలేసు ప్రభా ఇదిగో తండీ ఏసో ప్రభా నీ యొక్క నువ్వు ఎంత గొప్ప దేవుడు అని తెలుసుకోవాలి వేసు ప్రభా ప్రతి ఒక్కరి రక్షణ మార్గంలోకి రావాలి ప్రభా ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే ప్రతి ఒక్కరు మారుమోసుకొని రక్షణ తీసుకుని కృపను దయచేయమని ఇదిగో తండీ మాకు అందరికీ ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చినందుకు వందనాలి ప్రభా ఇంకా ఎవరైనా రక్షణ అనుభవంలోకి నడవ ఇంకా లేకపోతే వాళ్ళని మీ రక్షణ అనుభవంలోకి నడిపించండి వేసు ప్రభా వాళ్ళని ఏదైతే ప్రభా వెనక్క లాగుతున్నాయో ప్రభా బంధకాలను విడుదల దయచేయండి వేసు ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళందరూ మాస్కొని రక్షణ తీసుకోవాలి రక్షణ తీసుకోవడం మేం కానీ ప్రభా అంత వరకు ప్రభా నమ్మకం ఉండాలి నువ్వు వాక్య సలభిస్తుంది ప్రభావ అంతవరకు ఎవరైతే నమ్మకంగా ఉంటాడో వాడు రక్షింపబడుతున్నాను వాక్య సెలభిస్తుంది ప్రభా మేము నమ్మకం ఉండాలి ప్రభా ప్రతి దినం ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణ ప్రభా నీ యొక్క సిలువు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా ఏసు ప్రభా అటువంటి కృపను మాకు దయచేయమని చిన్న వాక్యాన్ని ప్రభా చెప్పే కృపణ ఇచ్చినందుకు వందనేసభ తండ్రి ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని నజరేసు అడిగినప్పుడు మన యేసు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడేండి నడిపించిన గాకీన్ ప్రైజ్ రాడు అందరికి